all they are ందయ నందగోపకరాయ గోవిందాయ నమో శ్రుతిస్మృతిపురా అలయం కరుణాయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సహనా సహ వీర్య కరవ తేజస్వినీతమస్ ఓ చా విద్యాద్యాం నిహంతి అవిద్యని విద్య ద్వారా పోగొట్టుకుంటూ ఉన్నాం జ్ఞానం కలుగుతూ ఉంటే అజ్ఞానం దూరం అవుతూ ఉంది అజ్ఞానంతోనే ఈ ప్రపంచంలో మనం పుట్టాం చిన్నబిడ్డగా ఉన్నప్పుడు మన దగ్గర అజ్ఞానమే ఉండింది క్రమేపి జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ వచ్చాం అది ఏ జ్ఞానం అన్నా కావచ్చు ప్రాపంచకమైన జ్ఞానం కావచ్చు ఏదైనా ఈ జ్ఞాన సముపార్జనలో మనిషికి మనిషికి మధ్య భేదాలు తారతమ్యాలు ఉండడం వల్ల కొందరు ఎక్కువ జ్ఞానం కలిగిన వాళ్ళుగా కొందరు తక్కువ జ్ఞానం కలిగిన వాళ్లుగా ఇట్లా ఈ తారతమ్యాలు కూడా ఈ ప్రపంచంలో తెలుస్తూ జ్ఞానం కోసం ఈ ప్రపంచంలో ఏదన్నా ప్రయత్నం చేశామేమో గానీ అజ్ఞానం కావాలి అని ఏం ప్రయత్నం చేయలేదు విద్యాశాలలు ఉన్నాయేమో కానీ అవిద్యాశాలలు ఎక్కడ లేవు అవునా వాటి కోసం యూనివర్సిటీస్ లేవు మేము విద్యను బోధిస్తాము అనేవాళ్ళు ఉన్నారేమో కానీ మేము అజ్ఞానాన్ని బోధించడానికి పాఠశాలలు ఎక్కడ లేవు బహుశా అక్కడికి పోతే అదే రావచ్చు అది విషయం పాఠశాలలు వచ్చేది అదే కావచ్చు కానీ ఆ పేరు పెట్టుకుంటే ఎవరు పోరు కనుక అజ్ఞానం స్వత సిద్దంగా మన దగ్గర కనపడుతూ ఉండేది దానిని పోగొట్టుకుంటూ వచ్చాం ఏ విషయానికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉంటే దానికి సంబంధించిన జ్ఞానం కలిగితే ఆ మాత్రమే పోతూ ఉంది ఇది విద్య యొక్క లాభం విద్యాయా ఫలం ఏ విద్యకైనా అదే ఫలం ఇప్పుడు మనం అధ్యయనం చేసేటది బ్రహ్మ విద్య ఎందుకంటే బ్రహ్మవిదు ఆపునోతి ఫలం కాబట్టి బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు తెలుసుకోవడం విద్యకు సంబంధించింది కనుక జ్ఞానం బ్రహ్మ విద్యను పొందినటువంటి వాడు బ్రహ్మ ఉపాసకాహ బ్రహ్మమే అవుతూ ఉన్నాడు అని కనుక ఇది బ్రహ్మ విద్య స్వామీజీ బ్రహ్మ విద్య యొక్క ఫలమేంటి ఏ విద్యకి అయినా సరే ఫలతో ఎట్లా అయితే ఉంటుందో బ్రహ్మ విద్య కూడా అట్లాగే ఉంటుంది అది థింక్ యూ మరి సింపుల్ వెరీ సింపుల్ ఏ విద్య నాకు కాబట్టి విద్య అన్నప్పుడు సామాన్య విద్య విషయంలో మనం అర్థం చేసుకుంటే బ్రహ్మ విద్యలో కూడా అట్లాగే ఉంటుంది ఏ విద్యకైనా ఎట్లాంటి ఫలితం ఉంటుందో బ్రహ్మ విద్య కూడా అట్లాంటి ఫలితమే ఉంటుంది అంటే ఇప్పుడు కంప్యూటర్ విద్య అనుకోండి కంప్యూటర్ విద్య నేర్చుకోవడం వల్ల ఏమొచ్చింది ఫలితము కంప్యూటర్ విద్యా ఫలం అంతే అంతకుముందు ఏమి అని అది కంప్యూటర్కి సంబంధించినటువంటి ఉంది కాబట్టి కంప్యూటర్ కు సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఉంటే కంప్యూటర్ కు సంబంధించినటువంటి జ్ఞానం కలగడం వల్ల కంప్యూటర్ కు సంబంధించిన అజ్ఞానం పోయింది అంతేగాని కెమెరాకు సంబంధించిన అజ్ఞానం పోదు ఎందుకని ఇది భిన్న ప్రవృత్తి దేనికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉందో తత్సంబంధమైన జ్ఞానం కలిగినప్పుడు ఆ జ్ఞానం దేనికి సంబంధించిందో దానికి సంబంధించిన అజ్ఞానం పోతుందే గాని మరొకటి పోయేందుకు మాత్రం అవకాశం లేదు అట్లాగే ఇక్కడ బ్రహ్మ విద్య అన్నప్పుడు బ్రహ్మకు సంబంధించినటువంటి అవిద్య అజ్ఞానం బ్రహ్మం అంటే ఏమిటో తెలియకపోవడం ఏదైతే మన దగ్గర ఉందో కంప్యూటర్ తెలియనప్పుడు కంప్యూటర్ విద్య రావడం వల్ల కంప్యూటర్ సంబంధించినటువంటి అజ్ఞానం ఎట్లాగైతే పోయిందో బ్రహ్మ విద్య వల్ల బ్రహ్మకు సంబంధించినటువంటి అజ్ఞానం మన దగ్గర ఏదైతే ఉందో అది పోతుంది ఇది బ్రహ్మ విద్యా ఫలం కాబట్టి బ్రహ్మవిత్ పరం అపునతి తదేశాభ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది అయితే నిన్నటి వరకు మనం చూసింది ఏంటంటే బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం పడక్కలగాలి ఎందుకని జ్ఞానం అజ్ఞానాన్ని పోగొడుతూ ఉంది కనుక మరి బ్రహ్మము ఏమిటంటే బ్రహ్మ మీద ఆపురతి పరం బ్రహ్మముని తెలుసుకునేటువంటి వాడు బ్రహ్మమే అవుతున్నాడు తదేశాభ్యుక్త దానికి సంబంధించిన మంత్రం సత్యం జ్ఞానం అనంతం అంటే బ్రహ్మము సత్యము బ్రహ్మము జ్ఞానము బ్రహ్మము అనంతము బ్రహ్మము సత్యము బ్రహ్మము జ్ఞానము బ్రహ్మము అనంతము అని తెలుసుకున్నంత మాత్రాన బ్రహ్మ జ్ఞానం ఏర్పడుతుందా కేవలం బ్రహ్మం సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నంత మాత్రాన బ్రహ్మకు సంబంధించినటువంటి అజ్ఞానం పోదు ఎందుకని బ్రహ్మకు సంబంధించిన జ్ఞానం కలగదు కనుక సత్యం అంటే ఏమిటో బ్రహ్మము ఎలా సత్యము ఆ లక్షణం బ్రహ్మము ఏ విధంగా నిర్దేశిస్తూ ఉందో జ్ఞానం అనేటువంటిది ఏమిటో అనంతమనేటువంటిది ఏమిటో ఈ మూడు పదాలు కూడా పద నిర్దేశం బ్రహ్మ విషయంలో ఎట్లా జరుగుతూ ఉందో ఇది సంపూర్ణంగా అర్థమైతే తప్ప బ్రహ్మం ఏమిటో మనకు అర్థం కాదు బ్రహ్మం అర్థమైతేనే బ్రహ్మకు సంబంధించినటువంటి అజ్ఞానం పోతుంది లేకపోతే పోయేందుకు అవకాశం లేదు కాబట్టి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఊరిక మంత్రాలు చెప్తే ఉపయోగం లేదు ఆ సత్యపద నిర్దేశం జ్ఞాన పద నిర్దేశం అనంత పద నిర్దేశం జరగాలి అందువల్ల బ్రహ్మ విదనోతి పరం తదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయా సర్వాన్ కామాన్ సహ బ్రీతి కాబట్టి ఇప్పటి వరకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇంతవరకు మనకు తెలుసుకున్నాం కనుక బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భావ మోక్ష కారణం కాబట్టి మోక్షానికి కారణం ఏమిటంటే ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మము కన్నా నేను వేరు కాదు అనేటువంటి జ్ఞానమే మోక్షస్య కారణం అంటే మోక్షానికే కారణం అవుతూ ఉంది అంటే మోక్షానికి మార్గం అవుతూ ఉంది సుగమం అవుతుంది కనుక మొట్టమొదట నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి జ్ఞానం కాకుండా అది పరమాత్మని పరిమితం చేస్తూ పోతుంది కనుక బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం బ్రహ్మ కన్నా నేను భిన్నంగా లేను వేరుగా లేను అనేటువంటి జ్ఞానం కలగడం వల్లనే మోక్షం ప్రాప్తిస్తోంది ఓకే అంటే నేను బ్రహ్మము కన్నా వేరుగా లేను అంతేకాదు ఏది బ్రహ్మము కన్నా వేరుగా లేదు దట్ ఈస్ ద పాయింట్ అంటే నేను బ్రహ్మము కన్నా వేరుగా లేను అంటే జగత్తు వేరుగా ఉందని అర్థం కాదు ఒకవేళ జగత్తు కనుక బ్రహ్మం కన్నా వేరుగా ఉంటే నేను చేతనత్వం కనుక చైతన్యం కలిగిన వాడిని గనక నేను బ్రహ్మమే యాక్సెప్ట్ చేస్తాం కానీ ఈ జడపదార్థం అంతా ఉంది కనుక ఇది మాత్రం బ్రహ్మం కాదు అని గనక అనుకుంటే మాత్రం మళ్ళీ డేంజర్ అయ్యి ఎందుకని బ్రహ్మ యొక్క అనంతత్వానికి భంగం వాటి కాబట్టి బ్రహ్మ అభిన్నత్వ విజ్ఞానం భవ మోక్షస్య కారణం అన్నప్పుడు నేను బ్రహ్మము కన్నా వేరుగా లేను అనేదే కాదు ప్రధానం బ్రహ్మము కన్నా ఏది వేరుగా చేసుకో అంటే దానర్థం ఏంటి మళ్ళీ ఇప్పుడు నేను బ్రహ్మం కన్నా వేరుగా లేను అని అనడంలో నేనే కాదు ఏది బ్రహ్మం కన్నా వేరుగా లేదని ఒక పూర్ణత్వాన్ని సూచిస్తా ఉన్నాం క్లియర్ మరి దాని అర్థం ఏంటి ఏది బ్రహ్మం కన్నా వేరుగా లేదంటే ఏమని ఉన్నది బ్రహ్మమేనని ఉన్నది బ్రహ్మమేనని కాబట్టి ఏకం ఏవా ఆ బ్రహ్మ నేహనాస్తి కించనా కాబట్టి ఏకం ఏవా ఒక్కటే కాబట్టి ఒక్కటే అన్నప్పుడు కూడా మరొకటి ఉంది అనుకుంటాడేమోనని అదే పదాన్ని మళ్ళీ అర్థమయ్యేటట్టుగా ఏకం ఏవా అద్వితీయం రెండు కానిటువంటిది ఇట్ ఈజ్ వన్ అంటే ఏమో మామిడికాయ ఒకటి జామకాయ ఒకటి అది ఒకటి ఇది ఒకటి అని విజేతీయంగా పోతుందేమో ఇట్ ఈజ్ వన్ వితౌట్ సెకండ్ ఏకం ఏవా అద్వితీయం कूद सर्व ख क्रह्मा अवकाशम उ इंट्रोड उ प्रधानमंत्री विषय वेदात आह्मी కాబట్టి్రహ్మము ఉన్నది బ్రహ్మమే అని నిర్ణయం చేసినప్పుడు ఇది ఏ వస్తుంది సాధ్య వస్తువ సిద్ధ వస్తువు ఎందుకని ఉన్నదే కనుక ఎప్పుడైతే బ్రహ్మం సిద్ధ వస్తువు అయిందో ఉన్నది బ్రహ్మమే బాగా అర్థం చేసుకోండి ఉన్నది బ్రహ్మమే అది సిద్ధ వస్తువు ప్రాప్తం రెండవది లేదు ఇప్పుడు చెప్పండి నేనెవరు ఇంతకు ముందు బ్రహ్మ నేను వేరుగా లేను అని మాట్లాడినప్పుడు నేను ఒక ఉన్నానని గుర్తించుకుంటూ నా స్వరూపాన్ని గురించి ఆలోచించుకుంటూ నేను వేరుగా లేను బ్రహ్మం కన్నా ఆలోచన కానీ ఇప్పుడు ఒక్కడుగు ముందుకేసిన తర్వాత ఉన్నదంతా బ్రహ్మమే కాని రెండవ వస్తువు లేదు ఉండడానికి అవకాశమే లేదు అని నిర్ణయం చేసిన తర్వాత ఇప్పుడు నేనెవరు నువ్వెవరు ఆమెవరు అదెవరు ఈ నిర్ణయం అయిన తర్వాత ఇది వస్తుంది కనుక ఉన్నదంతా బ్రహ్మమే రెండవది లేదు అనేది ఎప్పుడైతే నిర్ణయం అయిందో ఇంకా నీవు బ్రహ్మం కన్నా అన్యంగా లేవు ఎవరూ అన్యంగా లేరు గనక కానీ నువ్వు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నావు నేనున్నట్లు తెలుస్తున్నావు అహమస్మి త్వమస్మి నువ్వున్నావు నేనున్నాను కాబట్టి ఉన్నావు ఎలా ఉన్నామో తెలుసా ఎలా ఉన్నావు బ్రహ్మం ఉన్నాం ఇది తెలుసా నీకు ఇది తమ బ్రహ్మం అయి ఉన్నావు బ్రహ్మం ఏంటి అయిపోయింది ఇంకా నో ప్రాబ్లం మళ్ళీ ఎందుకు శృతి మందిరా బ్రహ్మం అయ్యున్నాం ఇంకా రెండో ఆలోచనే లేదు ఇది బాగా అర్థమవుతూ ఉంటుంది అర్థం కాదు ఇది సున్నితంగా పట్టుకోండి బ్రహ్మం అయ్యే ఇప్పుడు బ్రహ్మవిద్ బ్రహ్మయవ భవతి బ్రహ్మవిత్ బ్రహ్మముని తెలుసుకునేవాడు బ్రహ్మం అవుతాడు అని అంటే మామిడికాయ పండు కాదు ఇప్పుడు కానివాడు ఇంకొకప్పుడు కావడం కాదు ఇప్పుడు అయ్యే ఉన్నవాడు ఇంకా అయ్యేది లేదు అయ్యున్నట్లుగా తెలియదు బ్రహ్మ వల్ల తెలుస్తుంది దట్ ఈస్ ద పాయింట్ కాబట్టి తెలియకపోవడం వల్ల లేదు అనుకుంటున్నా నాకు బ్రహ్మం కావాలి అనుకుంటున్నా బ్రహ్మాన్ని పొందాలి అనుకుంటున్నా కాబట్టి ప్రాప్నోతి ఆప్నోతి ఎందువల్ల ఆప్తిహి లేదు ఇక్కడ అనాప్తిగా కనపడుతుంది ఈ అనాప్తం ఎందుకు వచ్చింది ఆప్తం ఉన్నప్పుడు అసలు నేను బ్రహ్మమే అయ్యున్నాను కదా మళ్ళీ అనాప్తం ఎక్కడొచ్చింది అవిద్యయ అనాప్తి ఈ అనాప్తం శాత్ ఎట్లా వచ్చిందంటే అవిద్య వల్ల వచ్చింది అవిద్య అంటే అజ్ఞానం తెలియకపోవడం ఏం తెలియకపోవడం ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవడం కాబట్టి నేను బ్రహ్మమే అయ్యున్నాను ఇంకా నేను బ్రహ్మం ప్రశ్న లేదు మళ్ళీ ఇప్పుడు అయ్యే ఉన్నాను కావాల్సింది ఏంటంటే నేను బ్రహ్మం కావడం కాదు నేను బ్రహ్మమే అయ్యున్నాను అని తెలుసుకోవడం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే స్వామీజీకి చాలా క్లియర్గా అర్థమవుతుంది మీరు చెప్పిన దాన్ని ఎందుకు రిపీట్ చేస్తూ ఉండరు మీరని మీకు క్లియర్గా అర్థమవుతున్నదని నాకు తెలుసు రాబోయే ప్రాబ్లమ్స్ కూడా నాకు తెలుసు అది ఇంకేం లేదు ఇది కనుక కరెక్ట్గా మనసులోకి ఎక్కకపోతే తర్వాత ఏమంటాడు తెలుసా స్వామిజీ బ్రహ్మం సత్యము జ్ఞానమో అనంతం దాన్ని సాక్షాత్కరించుకునేది అంటాడు గుండె పగిలిపోవద్దు అప్పుడు అది ఇప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ గాడ్ రియలైజేషన్ ఈ పదాలంతవే వెంటనే అయితే నేను ధ్యానం చేయాలి కదా ధ్యానంలో నాకు సమాధి వస్తుందా సమాధిలో నాకు ఆత్మ సాక్షాత్కరం అవుతుంది అంటాడు టోటల్ చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది అని అర్థం ఎందుకని ఒకవేళ నీకు ధ్యానం చేస్తే ధ్యానంలో గనక నీకు బ్రహ్మం కనుక సాక్షాత్కరిస్తే ఫినిష్ అది మనం చెప్పిన బ్రహ్మం కానే కాదు ఎందువల్ల ధ్యానం నువ్వు ఆరు చేస్తే నీ ధ్యానఫలంగా ఆయన ఏడు గంటలకు వస్తే కర్మఫలం అయిపోతాడు సార్ కర్మఫలం నిన్ను చూచారు కదా కాబట్టి అవన్నీ దాటుకొని వచ్చాం కర్మల్ని కర్మఫలాల్ని ఉపాసనల్ని కాబట్టి ధ్యానం కూడా నైశ్చల్యం కోసమే చిత్త నైశ్చల్యం కోసమే కాబట్టి ధ్యానం నీకు భగవంతుడు దొరికేది ఏమి లేదు ధ్యానం నీకు నైశ్చల్యం చిత్త నైశ్చల్యం వస్తుంది ఉపాసనల నీకు బోధ రావాల్సిందే గానీ ఎందుకంటే అజ్ఞానమే సమస్య అయింది కనుక అదే ప్రాబ్లం లేని దాన్ని పొందడం కాదు ఉన్నదాన్ని తెలుసుకోవడం కాబట్టి ఉన్నదే ఉన్నట్లుగా తెలియనప్పుడు నా నుండి నన్ను వేరుపరిచేది ఏదై ఉంటది అజ్ఞానం తప్ప ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే జ్ఞానం ఒక్కటే మార్గం కానీ కర్మ ఎట్లా మార్గం అవుద్ది లేనిది గనకైతే అప్రాప్తశ ప్రాప్తి లేనిదాని పొందడం అయితే నువ్వు కర్మ చేయొచ్చు కానీ ఇక్కడ కర్మ చేయడానికి అవకాశమే లేదు గనక ఇది ఇంపార్టెంట్ కాబట్టి మళ్లీ ఏదో నేను ధ్యానం చేసి పొందుతాను నేను సమాధి వస్తుంది నాకు లోపలేదో నాకు గురవడానికి కనిపించింది గురవడన్నది ఇట్లన్నది అట్లన్నది ఇదంతా డేంజర్ అవన్నీ నివృత్తి చేయడానికి పడుతున్నాను ఇప్పుడు బాధ తీసేసేయండి మెల్లగా తీసేయండి అవి ఎందుకని ఈ రోజు తీకపోయినది ముల్లే గనక ఈ రోజు తీసుకోవాలి దాన్ని దాన్ని పెట్టుకుని హాయిగా జీవించలేము కనుక వేదాంత తాత్పర్యం అది కానీ కాదు బ్రహ్మం ఉన్నదే ఎప్పుడైతే ఉన్నదో సిద్ద వస్తువు ఉన్నదో సిద్ధ వస్తువు దూరంగా ఉండేందుకు అవకాశం లేదు కనుక నువ్వు కూడా అదే ఉన్నావు అవిద్య ఎప్పుడైతే అవిద్య వల్ల తెలియలేకుండా ఉందో విద్య ఆప్తిహి అంతే అవిద్య వల్ల తెలియడం లేదు జ్ఞానం కలిగితే తెలుస్తుంది బ్రహ్మవిధానోతి పరం అది కనెక్షన్ కాబట్టి విద్య వల్ల నీకు తెలుస్తుంది గనక జ్ఞానం వల్ల తెలుస్తుంది గనక జ్ఞానం ప్రధానంగా ఉంది కనుక జ్ఞానాత్ మోక్ష ఇది ఒక్క మోక్షం కలగవలసింది గానే జ్ఞానా దేవత జ్ఞానం వల్ల నేను మీరు కైవలే ఇంకొకటి ఏమీ లేదు ఎందుకని అది కొత్తగా పొందబడేది కాదు పొంది ఉన్నదే ఉండి తెలియంది గనక తెలియంది తెలియాలంటే జ్ఞానం తప్ప మరొక మార్గం లేనే లేదు కాబట్టి బ్రహ్మవిధు ఆపునోతి పరం ఎవడు పొందుతాడు ధ్యానం చేసేవాడు పొందుతాడు కర్మలు చేసేవాడు పొందుతాడు నో నో నో బ్రహ్మవిధు పరం ఆపునోతి ఎవడైతే బ్రహ్మముని తెలుసుకోవాలనుకుంటూ బ్రహ్మ ఉపాసకహా వాడే బ్రహ్మని పొందుతూ ఉన్నాడు అని చెప్పాడే గాని వాక్యంలో ब्रह्मेटा कदा ब्रह्मवीद आपुनोति परम असला ब्रह्मेमी तस्वेश मंत्र अभ्युक्त अभिक्त आमनाथ अति चप्पड़ी मंत्री ब्रह्म एवरते बाध्यू ब्रह्म कुने ब्रह्ममे अवतना ब्रह्मा पुद्तना ఎందుకంటే పొందే ఉన్నాడు గనక పొంది ఉన్న దానిని తెలుసుకోవడం గనక తెలుసుకోవడం స్టార్ట్ అయిపోతుంది ఈ తెలుసుకోవాలి అని అంటే తెలిసిన వాడు చెప్పాలి శాస్త్రాన్ని మనంతటా మనం తెలుసుకునే అవకాశం లేదు గనక గురువు సిద్దంగా ఉండాడు జ్ఞానం కలిగిపోతుంది జ్ఞానం కలగకుండా ఉండడానికి అవకాశం లేదు ఎందుకంటే శాస్త్రం ప్రమాణం గనక ప్రమాకరణం ప్రమాణం ప్రమాణం ఎప్పుడైతే ఉందో జ్ఞానం కలగకుండా అవకాశం లేదు వినకుండా ఉండే శబ్దం అది ప్రమాణం అంటే అర్థమవుతుందే మన గనక చెవుడు లేకపోతే చెవులు గనక పనిచేస్తూ ఉంటే మనసు గనక శృతి మందిరంలోనే ఉంటే క్లాప్ ఇచ్చాను హియరింగ్ టేక్స్ ప్లేస్ యూ కెనాట్ స్టాప్ ఇట్ వినకుండా ఉండి చూస్తాం అది ప్రమాణం అంటే కాబట్టి శబ్దం వినడానికి చెవి ఎప్పుడైతే ప్రమాణం అయ్యిందో చెవి నీ దగ్గర పనిచేస్తూ ఉందో శబ్దాన్ని నేను ప్రొడ్యూస్ చేశానో జ్ఞానం కలగకుండా అవకాశం లేదు కళ్ళు ఎప్పుడైతే నీకు పనిచేస్తూ ఉన్నాయో రూపాలు ఎదురుగా ఉన్నాయో జ్ఞానం కలగకుండా అవకాశం లేదు అట్లాగే నువ్వు ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధితో కూర్చోనున్నావో ప్రమాణం వస్తూ ఉంది గురువు దగ్గర నుంచి శాస్త్రం ప్రమాకరణం జ్ఞానం అందుతూ ఉంది గనక